జై గురుదత్తం ఉత్పత్తి ప్రకరణం పదవ భాగం కనుక లీలా పద్మలీలా నీ యొక్క చిత్ప్రయతనాన్ని బట్టి నీకు వరం వచ్చింది ఈ విధూర లీల యొక్క చిత్ప్రయతనాన్ని బట్టి ఈవిడికి వరం వచ్చిందమ్మా అని సరస్వతి దేవి తన యొక్క వివరణను ఇంకా కొనసాగిస్తోంది ఆ తల్లి ఏం చెబుతోందంటే ఎస్యోదేతి స్వచిత్ ప్రయతనంచిరం ఫలం దాతి కాలేనాథా అన్నది ఓ పద్మలీలా నేను నీకు ఇదివరకే చెప్పాను సంకల్పానుసారంగా జీవుల యొక్క సంకల్పానుసారంగా కార్యాలు నడుస్తూ ఉంటాయని దాన్నే మళ్ళీ చదువుతున్నాను ఇప్పుడు ఎవడి చిక్తి ఏ రకంగా ప్రయత్నం చేస్తోందో ఆ రకంగానే వాడికి ఫలితం వస్తుంది ఈ ప్రయత్నం అప్పటికప్పుడు జరగమంటే జరగదు ఎప్పటినుంచో జరుగుతూ జరుగుతూ వస్తూ ఉంటుంది చివరిలో అది తపస్సుగానో దేవతగానో ఏర్పడి ఆ ప్రయత్నానికి అనుగుణంగా ఫలితాలని కలిగిస్తూ ఉంటుంది నువ్వు గుర్తించవలసింది ఏమిటి అంటే నీ చిక్తి మిథ్యే నీకు కనిపించే దేవతా స్వరూపము మిథ్యే వీటి ఫలితంగా వచ్చేటువంటి ఫలము మిథ్యే అయినా సరే ఫలసిద్ధి కావాలనుకున్నప్పుడు పురుష ప్రయత్నం చేసి తీరాల్సిందే మొదట శాస్త్ర విహితమైన కర్మను గురించి పురుష ప్రయత్నం చేయాలి పురుషకారం చేయాలి క్రమంగా దానికి తగినటువంటి ఫలితమే లభిస్తుంది నిషిద్ధ కర్మ చేస్తే చెడు ఫలితం లభిస్తుంది విహిత కర్మ చేస్తే సత్ఫలితం లభిస్తుంది ఈ రకమైన విచారణ ప్రతి జీవికి అవసరం నువ్వు చేసిన ప్రయత్నానికి అనుగుణంగా అంటే పద్మలీలవు నువ్వు పద్మలీలగా నువ్వు చేసినటువంటి ప్రయత్నానికి అనుగుణంగా నీకు ఆనాటి వరం అలా ఇచ్చా ఈవిడ అంటే ఈ విదూరథలీల ఈవిడ ఒక ప్రయత్నం చేసింది ఈవిడ చేసిన ప్రయత్నానికి అనుగుణంగా ఇప్పుడు ఈవిడకి ఈ వరం ఇచ్చా ఇదే భేదం అంది అంటే ఏమిటి వాళ్ళ సంకల్పాలను అనుసరించి వరం ఇస్తున్నాను మొదటి మాట వాళ్ళ సంకల్పాలకు వెనక ఉన్నటువంటి చిక్తే ఈ రకమైనటువంటి కార్యంగా తనంతటి తానుగా పరిణమిస్తోంది అనేది రెండవ మాట ఈ రెండు తత్వాలను కూడా దేని లెవెల్లో దాన్ని అర్థం చేసుకోవాలి దేని లెవెల్లో దాన్ని ఆచరణ చెయ్యాలి అని సరస్వతీదేవి చెబుతోంది నువ్వు గనక ప్రయత్నం చేసేటువంటి ఫలితాలను పొందేటువంటి లెవెల్లో గనక ఉండి ఆ స్థాయిలో నువ్వు గనక ఆలోచన చేస్తున్నట్లయితే ఆ స్థాయికి అనుగుణంగా కృషి చెయ్యాలి ఏం చెయ్యాలి శాస్త్ర విహితమైనటువంటి కృషి చేయాలి చేస్తే నీకు అనుకున్న ఫలితం వస్తుంది అసలు సత్యం ఏమిటి నీ చిక్తి అసత్యమే అది మిత్యే ఆ దేవతా స్వరూపము మిత్యే నీకొచ్చే ఫలితము మిత్యే ఇది తత్వస్థాయి ఈ తత్వస్థాయిలో ఉన్నప్పుడు అసలు భేదాలకే ప్రసక్తి లేదు భేదాలకు ప్రసక్తిలో ఉండేటువంటి సాధనా వస్తే మాత్రం ఎవరి స్థాయి వారిదే నీ స్థాయి ప్రకారం నీకు వరమిచ్చాను ఆవిడ స్థాయి ప్రకారం ఆవిడకు వరమిచ్చాను అని చెప్పింది వాళ్ళిద్దరూ ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడ విదూరథ మహారాజు గారు అన్నాడు కదండి ఆయన యుద్ధంలోకి సింహంలాగా దూకాడని చెప్పుకున్నాం అక్కడ ఆయన యుద్ధంలో బ్రహ్మాండంగా మునిగిపోయినాడు ఇక్కడేమన్నా ఇద్దరు లీలలు విదూరథుడు కూతురు ఆ యుద్ధాన్ని చూసి ఆనందిద్దాం సంకల్పంలోకి వచ్చి సరస్వతీదేవిని ఆ యుద్ధాన్ని చూడగలిగినటువంటి దివ్య దృష్టిని ప్రసాదించమని సరస్వతీదేవిని ప్రార్థించారు ఆమె సరే అని వరం ఇచ్చింది ఉంది కదా దాని చేత ఆ సరస్వీదేవి చూస్తోంది ఇద్దరు లీలలు చూస్తున్నారు రెండులో ఆ విధూరథలీల యొక్క పుత్రిక ఉంది ఆవిడ కూడా అక్కడే ఉంది ఆవిడ కూడా యుద్ధం చూస్తోంది వాళ్ళంతా కూడా అక్కడే కూర్చుని ఆ ఇంట్లోనే కూర్చుని ఎక్కడో ఊరిపేట జరిగేటువంటి యుద్ధాన్ని కళ్ళారా చూస్తున్నారు యుద్ధం చాలా ఘోరంగా జరుగుతోంది క్రమంగా విదూరథుడు ఓడిపోయే లక్షణాలు కనిపిస్తూ వస్తున్నాయి అది గమనించి లీలలిద్దరూ కూడా సరస్వీదేవిని ప్రార్థించారు సరస్వీదేవి మా భర్తకు నీ అనుగ్రహం ఉంది కదా అయినా ఆయనకు జయం ఎందుకు కలగడం లేదు అని అడిగారు సరస్వతిదేవి సమాధానం చెబుతోంది పత్రికలారా మీ భర్త యొక్క శత్రువైనటువంటి సింధురాజు జయం కోసం నన్ను చేశాడు బాగా ఆరాధన చేశాడు మీ భర్త ఇప్పుడు విదూరథుడున్నాడే ఈయన ఏమైనా నన్ను ఆరాధన చేశాడు కానీ మోక్షం కోసం ఆరాధన చేశాడు అందువల్ల నేను విధూరథుడికి మోక్షం ఇవ్వగలనే కానీ జయం ఇవ్వలేను ఆ సింధురాజుకి జయం ఇవ్వగలగానే మోక్షం ఇవ్వలేను అని ఆ దాంట్లో ఉన్న రహస్యం చెప్పింది ఇంతలో సూర్యోదయం అయింది రాత్రి వెళ్ళిపోయింది వెలుతురు వచ్చింది ఆ వెళుతురు వచ్చేటప్పుడు యుద్ధం మరింత వేగం పుంజుకుంది ఇక్కడ వాల్మీకి మహర్షి ఆ యుద్ధాన్ని ఆయుధాలని ఆయుధ యుద్ధాలని అస్త్ర యుద్ధాలని రెండు సర్గల్లో అతి విస్తారంగా వర్ణించాడు అస్త్రయుద్ధం కూడా పూర్తయిన తర్వాత మళ్లీ విధూరథ మహారాజు సింధుమహారాజు ఇతరు కూడా కత్తి యుద్ధానికి తలపడ్డారు ఆ యుద్ధంలో సింధురాజు బాగా దెబ్బలు తిని మూర్చబోయాడు అది చూసి విధూరథుడు కొంచెం ఏమరపాటుగా ఉన్నాడు ఆ ఏమరపాటుగా ఉన్న సమయంలో సింధురాజు మూర్ఛలోంచి తేరుకొని ఒక్క దూకు దూకి విధూరథుడు యొక్క రెండు చేతులు నరికేశాడు ఈ దృశ్యాన్ని దివ్యదృష్టితో చూస్తున్నటువంటి పద్మలీల తాను జ్ఞాని అయి ఉండి కూడా మూర్చపోయింది పద్మలీల అంటే ఎవరు వెనకాల ప్రపంచంలోంచి వస్తున్న లీల ఆవిడ యొక్క భర్త మరణించి ఈ విదూరథ రూపాన్ని పొంది ఉన్నాడు ఈవిడ జ్ఞానియే ఉంది అయినప్పటికీ కూడా ఈ దృశ్యం చూసేటప్పటికీ ఆవిడ మూర్చపోయింది ఇక విదూరథలీల ఉంది కదా ఆవిడ సామాన్య స్త్రీ ఆ ప్రపంచంలో స్త్రీ ఆవిడ చాలా ఆదుర్దాగా చూస్తూ దిమ్మెర పోయి బీసిపోయి అలాగే ఉండిపోయింది అక్కడ విధురథ మహారాజు యొక్క రథసారథి ఉన్నాడే తన యజమాని యొక్క పరిస్థితిని గమనించి యుద్ధరంగం నుంచి రథాన్ని పక్కకు లాగేసి పక్కకు పరుగులు తీయించేసి తన మహారాజును సరస్వతీదేవి ఎదుటకు తెచ్చి పడుకోబెట్టేశాడు కానీ అప్పటికే ప్రాణం పోయింది బయటేమో సింధు మహారాజు గారికి జయ జయ కాలాలు ఎందుకంటే ఆయన గెలిచాడుగా మరి ఈ రాజుగారు చచ్చిపోయాడు ఆయన గెలిచాడే ఇక్కడ అంతఃపురంలోనేమో ఏడుపులు జలరగిపోతున్నాయి ఇంతలో ఆ విదూరథలీల కొంచెం తేరుకొని సరస్వతీదేవిని చూసి అమ్మా నా భర్త ప్రాణాలు పోబోతున్నాయో పోయినాయో ఉంది అని ఎక్కి ఎక్కి ఏడుస్తూ సరస్వతీదేవి మీద ఆవిడ ప్రార్థన చేయడం ప్రారంభించింది దాంతో సరస్వతీదేవి ఈ విదూరథలీల కూడా కొంత తత్వబోధ చేయాలి మనం ఎందుకంటే ఈవిడ కూడా నన్ను బాగా ఉపాసన చేసి ఉంది కదా అని సంకల్పించి ఇలా బోధ చేయడం ప్రారంభించింది సరస్వీదేవి వింటోంది ఓ విదూరథలీలా నువ్వు ఇప్పుడు దివ్య దృష్టితో చూసినటువంటి మహాయుద్ధం చూశావులపాటు వర్ణించేసాను దాన్ని దాంట్లో ఆయుధ యుద్ధాలు మరి సైనికుల యుద్ధాలు అస్త్రయుద్ధాలు బ్రహ్మాండంగా జరిగిపోయాయి అటువంటి మహాయుద్ధంలో ఆవగిందంతా కూడా నిజం లేదు ఇదంతా కూడా ఒక కలను మించిన కల నీకు కనిపించేటువంటి మీ రాజ్యవంతా కలిపి ఇదిగో ఈ గదిలోనే ఉంది ఈ గదితో సహా ఇదంతా ఈ ప్రపంచము ఈ గది అంతా కూడా కలుపుకుని ఆనాటి పద్మరాజు అనేటువంటి ఆ రాజుగారి గదిలో ఉంది ఆ రాజుగారి గది ఆ రాజుగారి రాజ్యం ఆ రాజుగారి ప్రపంచం ఆ మొత్తం అంతా కలిపి వశిష్ఠుడు అనేటువంటి బ్రాహ్మడున్నాడు గిరి గ్రామంలో పూరం ఉండేవాడు ఆయన గారి ఇంట్లో ఉండిపోయింది అంటే నేను నువ్వు ఈ పద్మలీల ఈ విధూరథుడు ఈ రాజ్యం ఇక్కడ కనిపిస్తున్న ఈ భూమి ఇదిగో ఇదంతా కనిపిస్తున్న ఈ బ్రహ్మాండం ఈ మొత్తం అంతా కలిపి మొత్తం ఇప్పుడు ఎక్కడుంది అంటే ఆ గిరిగ్రామంలో బ్రాహ్మణుడి యొక్క గుడిశలో గదిలో ఇరికి ఉంది ఇలా ఇన్ని రకాలుగా మరి కనిపించేదెవరు నీ ఆత్మే నీ ఆత్మే ఒకప్పుడు లేని పదార్థాలను చూపిస్తోంది ఆ పదార్థాల రూపంగా తనని తనే చూపించుకుంటోంది ఒకప్పుడు తను ఏమాత్రము తెలియకుండా ఏ రూపము లేకుండా అలా శుద్ధంగా పడి ఉంటోంది కనుక విదూరథలీల వాస్తవమైనది ఏది అంటే ఇది నీ ఆత్మే ఈ కనిపించే ప్రపంచం అంతా కూడా భ్రమే భ్రమను చూసేవాడు ఒకడు ఉంటే గానీ భ్రమ ఉండదు కనుక భ్రమను చూసే నువ్వు నిత్యం నువ్వు చూసే భ్రమ ఇది అనిత్యం అలాగే ద్రష్ట ఉంటే గానీ దృశ్యం ఉండదు ద్రష్ట దృశ్యము ఈ రెండు ఒకటికి అవడానికి వీలు నువ్వు ద్రష్టవి నువ్వు సత్యానికి ఆయా జీవుల యొక్క సంకల్పాలకు అనుగుణంగా అనుసారంగా ఆయా ప్రపంచాలు మనకి స్ఫురిస్తున్నాయి అక్కడ నిజంగా పుట్టింది లేదు పోయింది లేదు ఇలాంటి మాయా ప్రపంచాల్లో ఒక దాంట్లో పద్ముడు అనేటువంటి రాజు యొక్క శవం ఉంది నీ భర్త యొక్క జీవం ఇప్పుడే ఆ శవం దగ్గరికి వెళ్ళిపోయినప్పుడే నీ సవతి ఇక్కడో ఈ పద్మలీల కనిపిస్తోంది ఈవిడ నీ సవతి ఇందాక నీ ముందు మూర్ఛపోయింది ఈవిడ యొక్క జీవం కూడా ఇప్పుడు అక్కడికే వెళ్ళిపోయింది ఈ మూర్ఛలోంచి తేల్కొల అక్కడికి వెళ్ళిపోయింది తత్వం ఇదమ్మా నువ్వేమిటో దుఃఖపడిపోతున్నావు సరస్వతి అది విని విదూరథలీల మళ్లీ ప్రార్థిస్తోంది సరస్వతి దేవి సరస్వతీదేవి ఈ పద్మలీల అక్కడ దేహాన్ని ఏ విధంగా ధరించింది ఆవిడ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ దేహాన్ని ఎలా ధరించింది ఆమెకు నేను సవతిని అంటున్నావు కదా నేను సవతి నట్టను ఇప్పుడు ఆమె మళ్ళీ ఆ ఇంటిగా వాళ్ళు ఆమెను గుర్తిస్తున్నారా గుర్తించడం ఆమెను ఏ రకంగా చూస్తున్నారు అని అడిగింది సరస్వతిదేవి సమాధానం చెబుతోంది ఇక్కడే నీ భర్తగా ఉన్న విధువరథుడే ఈనున్నాడు ఈ జీవుడు ఈయనే అక్కడ ఉండేటువంటి పద్ముడు ఆ పద్ముడు ఉండేటువంటి ఆ శవగృహంలోనే తన ప్రపంచాన్ని అతను అక్కడ చూస్తున్నాడు ఈ విదూరథ ప్రపంచాన్ని కూడా ఆయన అక్కడే ఉండి చూస్తున్నాడు నువ్వు చూస్తున్నటువంటి ఈ ప్రపంచం ఏ రకంగా మిథ్య అని చెప్పామో అలాగే అతను చూస్తున్న ఆ ప్రపంచం కూడా మిథ్యే ఈ రెండు కూడా భ్రాంతి వల్లే కనిపిస్తున్నాయి ఆ జీవికి ఒక భ్రాంతి వల్ల ఆమె భార్యగా కనిపించింది ఆ పద్మలీల ఆ జీవికే మరో భ్రాంతి వల్ల నువ్వు భార్యగా కనిపిస్తున్నావు కనిపించావు అది ఒక కళ ఇది ఒక కళ నువ్వు మిథ్యే ఆవిడ ఆ మిధ్య ఈ రెండు మిథ్యల కథ ఇక్కడ కలుస్తుంది నీ భర్తకు ఇదంతా కూడా స్వప్నం నీకు కూడా ఇదంతా స్వప్నమే ఇద్దరి స్వప్నాలు ఒకటే అయినయి ఇది దీంట్లో విశేషం కనుక మీ మధ్యలో విచిత్రమైన కథ నడుస్తోంది తల్లి అని సరస్వతి వివరిస్తోంది ఓ విధురథలీలా ఇక్కడ నీ భర్తగా ఉన్న ఈ విధూరథుడే అక్కడ పద్మరాజు ఆ పద్మరాజు ఆ శవగృహంలోనే తన ప్రపంచాన్ని చూస్తున్నాడు ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి ఈ ప్రపంచం ఎలా మిథ్య అవుతోందో అలాగే అతను అక్కడ చూస్తున్నటువంటి ఆ ప్రపంచం కూడా మెధ్యే ఈ రెండు కూడా భ్రాంతి వల్లే కనపడుతున్నాయి ఆ జీవికి ఒక భ్రాంతి వల్ల అక్కడ ఉన్నటువంటి పద్మలీల భార్యగా కనిపించింది మరో భ్రాంతి ఆ జీవికే కలిగింది ఆ మరో భ్రాంతి వల్ల నువ్వు భారీగా కనిపించావు అది ఒక కళ ఇది ఒక కళ నువ్వు మిథ్యే ఆవిడా మిథ్యే నీ భర్తకు ఇదంతా స్వప్నమైన రీతిగానే మీ అందరికీ కూడా ఇది స్వప్నమే నీ స్వప్నము ఆయన స్వప్నము ఇద్దరు స్వప్నాలు కలిశాయి అందుకే మీ మధ్యలో వ్యవహారం నడిచింది ఈ తత్వం గనక తెలుసుకున్నట్లయితే స్వప్నం ఈ ప్రపంచం ఈ దృశ్యం కూడా నశించిపోతుంది సత్యమైన ఆత్మ మిగులుతుంది ఆ ఆత్మే అన్ని ప్రపంచాల యొక్క ఆకారాలుగా మనకి గోచరిస్తోంది అని నీకు అర్థం అవుతుంది ఈ ఆత్మ నుంచే నువ్వు నేను నీ భర్త నీ పరివారం అందరం కూడా జన్మించాం ఆ పద్మలీల ఆవిడ కూడా ఇలాగే ఆత్మ నుంచే జన్మించింది నీ భర్త మరణించిన వెంటనే ఆయన సంకల్ప శరీరానికి ఎదురుగా ఈ పద్మలీల ఉంది కదా నీ ఆకారం వంటి ఆకారంతో కనిపిస్తోంది మానవుడి యొక్క చిత్తం పాంచభౌతిక శరీరాన్ని గనక ధరించినట్లయితే అప్పుడు ఆ శరీరమే సత్యము అని అది భావిస్తూ ఉంటుంది అదే చిత్తం గనక సూక్ష్మ శరీరాన్ని ధరించినట్లయితే ఆ ధరించిన సమయంలో భౌతిక శరీరం సత్యం కాదని సూక్ష్మ శరీరమే సత్యం అని అదే చిత్తం అంటే ఆ చిత్తానికి ఎదుట ఏ శరీరం కనిపిస్తే అంటే భౌతిక శరీరంగాని సూక్ష్మ శరీరంగానే ఏ శరీరం కనిపిస్తే అదే నిజమని ఆ చిత్తం అనుకుంటూ ఉంటుంది కనుక మరణించినటువంటి నీ భర్త జీవుడున్నాడే ఆతివాహిక రూపంలో ఉన్నటువంటి నీ లీలను చూసి తాను పునర్జన్మ తన ప్రియ ప్రియభార్యను తాను కలుసుకున్నానని భ్రాంతి వల్ల భావిస్తున్నాడు ఈ పద్మలీల పూర్వం నన్ను పూజించి తనకు వైధవ్యం రాకూడదు అని కోరుకుంది అందువల్ల భర్త కంటే ముందే ఇప్పుడు మరణించింది ఇప్పుడు మూర్చ పూర్తిగా మరణించింది ఆవిడ నువ్వేమో భర్త ఉన్న చోటికి పోవాలి అని కోరేవా నన్ను వరం మీ ఇద్దరికీ కూడా నేను వరాలు ఇచ్చా ఆలీలకి ఇచ్చాను ఈలీలకి ఇచ్చాను అందుచేత ఎవరి వరాల ప్రకారం వాళ్ళకి నడుస్తోంది ఇక్కడ మిగిలిన విషయాల్ని నువ్వు చూస్తున్నావు తెలుసుకుంటున్నావు కనుక దీంట్లో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకో అని సరస్వతీదేవి ఇలా అంటూ ఉండగానే విదూరథలో లీలలో ఉండేటువంటి జీవుడు నడే ఆమె దేహం నుంచి పైకి లేచి ప్రాణవాయువుతో కలిసి ఒక వాసనామయ శరీరాన్ని ధరించి ఆకాశంలో ఇటువంటి తిరుగుతూ తన భర్త వెళ్లిన మార్గమేమిటా అని వెతకసాగాడు ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలి విదూరథలీల యొక్క జీవుడు తన భర్త మార్గాన్ని వెతకసాగాడు అని జీవుడు అని పువ్వులింగంలో చదువుతున్నాము తన యొక్క భర్త మళ్లీ పువ్వులింగంలో చదువుతున్నాము జీవుడు గనక పువ్వులింగంలో ఉన్నట్టయితే వాడికి భర్త ఏమిటి జీవుడు పువ్వులింగమో స్త్రీలింగమే లేదు విదూరథలీల అనేటువంటి స్త్రీగా అభిమానిస్తున్న జీవుడు గనక ఆ జీవుడు శబ్దాన్ని ఎప్పుడు పుంలింగంలోనే వాడుతున్నాం ఇప్పుడు రెండో జీవి కోసం వెతుకుతున్నాడు ఎటువంటి జీవి ఆ జీవి భర్త అనుకుంటున్నాడు అందుచేత ఏం చెబుతున్నారు విదూరథ లీలలో ఉన్నటువంటి జీవుడు తన యొక్క భర్త వెళ్లినటువంటి మార్గం కోసం ఆకాశంలో వెతుక్కుంటున్నాడు ఇటగా వాయుమయమైనటువంటి సూక్ష్మ శరీరాన్ని ధరించి ఈలోగా సరస్వతీదేవి విదూరథుడి కూతురికి కూడా అదేవిధంగా ప్రాణ బయటికి తెప్పించేసింది విదూరథుడి కూతురుంది కదండి పెళ్లి కాని కూతురు కదండి ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఆ ప్రాణజీవుణ్ణి కూడా సరస్వతి దేవి తన యొక్క సంకల్ప బలం చేత బయటికి తెప్పించి ఒక వాసనామయ శరీరాన్ని కల్పించి ఆకాశంలోకి పంపించేసింది వాసనామయ శరీరంతో ఆకాశంలో అప్పటికే తిరుగుతున్నటువంటి విదూరథ లీల కొంత దూరం వెళ్లేప్పటికి వెనకాల నుంచి అమ్మ అని ఒక కేక వేసినట్టు వినిపించింది అది ముందరి నుంచి వచ్చిన కేక వెనకాల నుంచి వచ్చిన కేక అడికి అర్థం కావట్లేదు ఎందుకంటే ఆ మహాకాశంలో ముందేదో వెనకేదో ఏమిటి అర్థం కావట్ల మొత్తానికి ఎవరాని ఇటువటు చూసేసరికి తన కూతురే తను రమ్మని పిలుస్తాను దూరలా నుంచునే చూస్తే ఎందుకో ఆ బాలిక యొక్క శరీరం ఏదో దేవతా శరీరంలాగా కనిపిస్తోంది విదూర తల్లిలకి అంటే ఆ పిల్ల యొక్క తల్లికి చాలా ఆశ్చర్యం వేసి పరుగు పరుగున కూతురు దగ్గరికి వెళ్ళి కావలించుకుని అమ్మాయి నీకు దేవతా శరీరం వచ్చినట్టు కనిపిస్తోంది నీ తేజస్సు చూడగా కనుక దేవతల్లో ఉండేటువంటి దివ్య జ్ఞానం కూడా నీకు వచ్చేసే ఉంటుంది పైగా నీ వాలకం చూస్తే నాకంటే చాలా ముందుగానే ఇక్కడికి వచ్చేసినట్టు కనిపిస్తున్నావు చాలాసేపటి నుంచి ఈ ఆకాశంలో నువ్వు తిరుగుతున్నట్టు కనిపిస్తావు నాకు చూస్తేను కనుక మీ నాన్నగారు వెళ్ళిన దారి నీకేమైనా తెలుసా తెలుసా అని తెలిసే ఉంటుంది నీకు కొంచెం అటు తీసుకుపో నన్ను అని అడిగింది అంటే ఏమిటి ఈ యొక్క ఏ భ్రాంతిలో ఉంది కూతురు తనకంటే ముందరే వచ్చేసిందని ఆవిడకేదో దివ్యత్వం వచ్చేసిందని కనుక దివ్య జ్ఞానం వచ్చిందనే జ్ఞానంలో ఉండి అందుకోసం మీ నాన్నగారు వెళ్ళిన దారి నీకు తెలిసే ఉంటుంది తీసుకుపో ఆ కూతురు ఏం చెప్పింది ఏ కాదనకుండా సరే అని చెప్పేసి నాతో రా అని చెప్పి ఓ దారంబడి తీసుకుపోయింది ఆ కూతురు చూపించేటువంటి దారి ఎలా ఉంది అంటే నిర్మలం కరములాగ్రం యథాలక్షణ రేఖిక అని ఒక చక్కటి చమత్కారం చేశాడు వాల్మీకి మహర్షి ఇక్కడ నిర్మలం కల కరమూలాగ్రం యథా లక్షణ రేఖిక మనుషుల యొక్క అదృష్టాలని దురదృష్టాలని సూచించేటువంటి సాముద్ర రేఖలు సాముద్రిక రేఖలున్నాయి కదండి ఈ రేఖలు వారి వారి అరచేతుల్లోకి చేరినట్టుగా ఉంది ఆ అంటే ఏమిటి ఈ రేఖలు నిజంగా దారేవి అదృష్టం ఈ రేఖల్లో ఉందా ఇవి సూచిస్తున్నాయంతే అలాగే ఎవడో దారిలాగా అనిపిస్తోంది అట్లా పోతున్నారంటే అది దారి అని కూతురు చెబుతోంది అవును అనుకుని వెళుతోంది అదృష్ట దురదృష్టాలని సూచించేటువంటి సాముద్రిక రేఖలు వారి వారిలో అరచేతుల్లోకి ఎలా చేరుతున్నాయో అలా ఉంది వీరి నడక ఆకాశ మార్గంలో ఆ దారి అన్నాడు దీని యొక్క సౌందర్యాన్ని మనకు మనమే భావన చేసుకోవాలి అలా వాళ్ళిద్దరూ వాయు మార్గంలో నడిచి ముందరు మేఘమండలాలను ఆ తర్వాత సూర్య మండలాలను ఆ తర్వాత దేవతా లోకాలను ఇలా అనేక లోకాలను దాటి దాటి దాటి చివరికి బ్రహ్మాండపు యొక్క డిప్ప దగ్గరికి వచ్చారు దాన్ని చీల్చుకుని దాని చుట్టూతా ఉన్నటువంటి పంచభూత ఆవరణలను చూసి వాటిని కూడా దాటారు చివరికి చిదాకాశంలోకి ప్రవేశించారు గరుత్మంతుడు మహావేగంతో కోట్ల కోట్ల కల్పాలు తిరిగినా పూర్తిగా అంత దూరం నడిచి వచ్చినట్టుగా వాళ్ళకి అనుభూతి కలిగింది ఆ చిదాకాశంలో అంతులేనన్ని బ్రహ్మాండాలు కనిపిస్తున్నాయి అందులో ఒకనొక బ్రహ్మాండాన్ని పగలగొట్టుకుని మళ్లీ ఈ విదూరశలీల ఆవిడ కూతురు కూడా లోపలికి ప్రవేశించారు ఆ ప్రవేశించడం ఎలా ఉందంటే వాల్మీకారు చెబుతున్నాడు పండులోకి పురుగు ప్రవేశించినట్లుగా ఉంది మళ్లీ బ్రహ్మలోకం విష్ణులోకం రుద్రలోకాలు ఇవన్నీ ఏంటో కనిపిస్తున్నాయి అవన్నీ వెతుక్కుంటూ భూమి దగ్గరికి వచ్చింది ఇక్కడికి ఎవరున్నారు ఇక్కడ ఈ విదూరథలీల ఉంది చివరికి పద్మరాజు ఇంట్లోకి వెళ్ళింది ఆవిడ అక్కడ పూల రాశి మధ్యలో ఒక శవం కనిపించింది ఆ శవం దగ్గర ఆగింది ఆగి వెనక్కి చూస్తే వెనకాల కూతురు లేదు అంతకుముందాక కూతురు తనకు ముందు నడిపిస్తూ దారి చూపిస్తున్నట్టుగా అనిపించింది మధ్యలో కూతురు ఎప్పుడు పోయిందో వెనక్కి పోయిందో పక్కకే పోయిందో ఎట్లా పోయిందో తనకు అర్థం కాలేదు ఇప్పుడు ఆ కూతురు మాయమైపోయింది కనిపించట్ల తల్లికి ఏమీ గుర్తు రావట్లే ఇంతలోగా ఈ విదూరధలీలకి ఎదురుకుండా ఈ శవాన్ని చూసేసరికి కొన్ని కొత్త ఊహలు వచ్చేశాయి ఈ వెనకాల కూతురు ఈ జ్ఞాపకాలు వెనకాల పడిపోయినాయి అప్పుడే ఈయన భర్త యుద్ధంలో మరణించాడు ఇప్పుడు ఈ శరీరంలోకి చేరి హాయిగా సుఖంగా నిద్రపోతున్నాడు సరస్వతీదేవి యొక్క అనుగ్రహం వల్ల నేను సశరీరంగా ఇక్కడికి వచ్చేసాను ఆ శరీరమే ఆ లోకంలో ఏ శరీరం ఉందో ఆ శరీరంతోనే ఉన్నాను నా అంతటి అదృష్టవంతురాలు ఈ రోగంలో ఎవరూ లేనే లేదు అని అగట్టిగా అనుకుంటోంది ఆడు నిజానికి ఆవిడకున్న శరీరం ఏమిటి వాసనామయ శరీరమే ఆ వాసనామయ శరీరంతోనే ఇక్కడికి వచ్చింది కానీ పాత శరీరంతో సహా తాను ఇక్కడికి వచ్చానని ఆమె ఇప్పుడు భావన చేస్తోంది అలా అనుభూతి చెందుతోంది ఆ భావన బలం వల్ల ఆమె నిజంగానే శరీరం ఉన్న దాని వ్యవహరించసాగింది ఆ పక్కనే వింజామణులు కనిపించాయి ఆ వింజ్యామరలు తీసుకుని భర్తకు విసరసాగింది ఇది ఎలా ఉండగా పద్మలీల సరస్వతీదేవి ఇద్దరు కూడా విదూరథ లోకంలో అక్కడే కూర్చుని ఏదో సంభాషించుకుంటున్నారు ఇంకా వాళ్ళు ఇంకా ఈ లోకాన్ని రాల వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు ఆ సంభాషణ ఎలా సాగుతోందంటే పద్మలీల అంటోంది ఓ సరస్వతీదేవి ఈ విదూరథ జీవుడు ఈ విదూరథ లీలాజీవుడు వాళ్ళ పుత్రికా జీవుడు ఈ ముగ్గురు కూడా అంతా పద్మరాజు యొక్క లోకానికి వెళ్లారు ఇప్పుడు అక్కడ ఈ విదూరథ జీవి పద్మరాజు శవంలోకి ప్రవేశిస్తాడు కదా ఇప్పుడు అక్కడ వాడు నిద్ర మేల్కొన్నట్టుగా మేల్కొంటాడు కదా ఆ జీవి అలా నిద్ర మేల్కొన్నట్టుగా మేల్కొన్న ఆ రాజు అక్కడ అంతకుముందే ఉన్నటువంటి దాస దాసి మొదలైనటువంటి వాళ్ళంతా ఉన్నారు కానీ వాళ్ళు మృత్యులు వాళ్ళు వీళ్ళు ఒకరితో ఎలా ప్రవర్తిస్తారు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి విధూరథలీలను చూసి వాళ్ళు ఏమని భావన చేస్తారు అక్కడుండే జనం అక్కడి నిద్ర లేచిన ఆ రాజు ఈవి చూసి తన భార్య అని భావిస్తాడా భావిస్తాడని స్వీకరిస్తాడు చెప్పావు అది ఎలా కుదురుతుంది ఎందుకంటే ఆలోకంలో వాడు అంతకుముందు జీవనటువంటి చూసిన జీవి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు లీల అనే పేరుతో అక్కడికి వెళ్ళిన జీవి మరి ఈవినే అతను భార్యగా స్వీకరిస్తాడు నువ్వు చెప్పావు కదా అది ఎలా జరుగుతుంది అది ఎలా కుదురుతుంది అని అడిగింది సరస్వతిదేవి చెబుతోంది ఏమీ లేదమ్మా పద్మలీల అక్కడ నిద్ర లేచిన రాజు ఆ రాజు అక్కడుండే పరివారం వీరంతా కూడా ఒకే చిదాకాశంలో ఏకత్వాన్ని చెంది ఉన్నారు ఆయన అదే రకమైన చిదాకాశంలో చెంది ఉన్నాడు ఈయన వీళ్ళంతా ఈ పరివారం కూడా అదే రకమైన చిదాకాశంలో అక్కడ ఉన్నారు కనుక ఈవిడ నాకు సహజమైన భార్య ఈమె నాకు సహజమైన చిలికత్త వీళ్ళు నాకు సహజమైన సేవకులు ఈయన మాకు సహజమైన రాజు అని ఈ విధంగా వాళ్ళంతా కూడా ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు కనిపిస్తూ ఉంటుంది ఎందుకని వాళ్ళంతా ఒకే రకమైనటువంటి సంకల్పముల చేత వాసనల చేత సంస్కారం పొందినటువంటి చిదాకాశంలో ఉన్నారు ఆ చిదాకాశం యొక్క సంస్కారం ఏకరూపంగా ఉంది ఇక నువ్వు నేను ఈ విదురదలీల ఈ ముగ్గురికి మాత్రం జరిగిందంతా స్పష్టంగా తెలుసు మనం ముగ్గురం తెలిసి వ్యవహరిస్తున్నాం మిగిలిన వాళ్ళు తెలియకుండా వ్యవహరిస్తున్నారు దీనికి కారణాలేమిటో ఆలోచించు అంటోంది సరస్వతీదేవి ఆవిడ అర్థం కాకపోతే సరస్వతి దేవే ఆ కారణాలు నేను చెబుతాను విను అంటోంది ఇది ఇలా భేదంగా జరగడానికి అంటే కొంతమంది జీవులకేమన్నా అజ్ఞ వ్యవహారము కొంతమంది జీవులకు ఏమన్నా విజ్ఞ వ్యవహారము ఈ రెండు రకాల వ్యవహారాలు జరగడానికి కారణాలు మూడు ఉన్నాయి అంటోంది సరస్వతీదేవి ఏమిటంటే మొదటి కారణం ఏమిటంటే ఇదంతా చైతన్యం యొక్క ప్రతిభాసం ప్రతిభాసం అంటే ఏమిటి భ్రాంతిజన్య దృశ్యం ఇదంతా చైతన్యం యొక్క ప్రతిభాసం కావడం వల్ల అంటే భ్రాంతిజన్య దృశ్యం కావడం వల్ల ఇది జరుగుతూ ఉంటుంది అదేమిటండి భ్రాంతి అయితే అందరికీ ఒకే రకం భ్రాంతి కలగకూడదు ఇదే రెండవ కారణం ఏమిటంటే ఇది ఇలాగే జరగాలని చెప్పి హిరణ్యకర సంకల్పం దాంట్లో ఒక నియతి ఏర్పడింది అంటే ఈ మొత్తం సృష్టిని తయారు చేసేటువంటి హిరణ్యకల్పడు ఉన్నాడు కదండి ఆయనకి ఒక బలమైన సంకల్పం ఉంది కదండి దాంట్లో ఒక నియతి నియమంగా ఈ సంకల్పం ఇలా ఏర్పడింది ఈ రెండు కారణాలకు తోడు నువ్వు నేను ఇద్దరు జ్ఞానమూర్తులు ఉన్నావు ఇక్కడ మన ఇద్దరం కూడా జ్ఞాన సాధన నువ్వేమైనా జ్ఞాన సాధన చేసి ఈ స్థితికి వచ్చావు నేనేమో సిద్ధస్థితిలో ఇక్కడ ఉన్నా మన ఇద్దరు యొక్క మహిమ కూడా కలిపి ఈ సంఘటనలు ఈ విధంగా భిన్న భిన్నంగా జరుగుతున్నాయి ఇవి మూడు కారణాలు అన్నది అది విని పద్మలీల మళ్ళీ తల్లి మరి ఈ విదూరథలీలకు నువ్వు వరం ఇచ్చావు కదా ఆ వరం ప్రకారం స్థూల శరీరంతో భర్త దగ్గరకు వెళ్లాలి కదా ఆవిడ అలా వెళ్ళకుండా కేవలం ఏమన్నా వాసనామయ శరీరంతో వెళ్ళి నేను మాత్రం స్థూల శరీరంతో ఉన్నానని భావిస్తోంది నిజానికి ఆవిడ స్థూల శరీరం లేదక్కడ విదూరథ లోకానికి సంబంధించిన స్థూల శరీరం లేదు లేకుండానే నేను సశరీరంగా ఇక్కడికి వచ్చానని భావిస్తోంది నువ్వేమో వరం ఏమన్నా సశరీరంతో అక్కడికి వెళతామని వరం ఇచ్చావు మరి అంటే నీ వరం వ్యర్థమైపోయినట్ట ఏమిటిది కదా అన్నది అంటే సరస్సు సమాధానం చెబుతోంది నవ్వి తత్వం నీకు ఇదివరకే చెప్పా ఏమని చెప్పాను నువ్వు పూర్వం సూక్ష్మ శరీరం ఎందుకు ధరించాలి ఈ స్థూల శరీరంతోనే లోకాంతర ప్రయాణం అంటే ఒక బ్రహ్మాండం నుంచి ఇంకో బ్రహ్మాండానికి ఎందుకు వెళ్ళలేనని అడిగితే వరాలు గాని శాపాలు గాని వస్తుస్థితికి వ్యతిరేకంగా జరగదు అని వరం చెప్పా వివరించా ఇప్పుడు మళ్ళీ వరం ఇచ్చేసా ఇక్కడ ఏం జరుగుతోంది ఇతర లోకాలకు వెళ్లాలంటే ఆత్మ జ్ఞానము పుణ్యము వరము ఉండాలి ఇవి ఉన్నా కూడా స్థూల దేహంతో వెళ్ళటం మాత్రం ఎవరికీ సాధ్యం కాదు ఏ జీవుడికి సాధ్యం కాదు సత్య సంకల్పులైనటువంటి హిరణ్య గర్భాదులున్నారే వాళ్లు ఏర్పాటు చేశారు ఈ నియమాన్ని నువ్వు నేను కాదు ఒకడు నాకు దయ్యం పట్టింది అనుకుంటున్నాడు వాడు దయ్యం పట్టింది అనుకుంటున్నంతసేపు ఆ దయ్యం పోనే అలాగే నాకు పాంచభౌతిక శరీరం ఉంది నేను ఈ ఆకాశంలో ఎగరలేను అని ఒక జీవి అనుకుంటూ ఉంటే అలా అనుకుంటున్నంతసేపు వాడు ఆకాశంలో ఎగరనేలేడు తిరగనేలేడు సాధ్యం కానే కాదు పైన చెప్పిన ఆత్మజ్ఞానము పుణ్యము వరము ఈ మూడు చెప్పాయి కదా ఈ మూడు కూడా ఆతివాహిక శరీరాన్ని అంటే సూక్ష్మ శరీరాన్ని అందిస్తాయి ఆతివాహిక శరీరము సూక్ష్మ శరీరం అంటే ఏమిటి అహంకార వాసనతో కూడినటువంటి మానసిక శరీరము అని అర్థం ఇది వచ్చేటప్పటికి స్థూలదేహం కాస్త నశించిపోతుంది వరము శాపము అనేవి వాడు అంతకుముందే చేసుకున్నటువంటి కర్మకు మేలు కోలుపులు పాడుతయ్యే తప్పితే కొత్త కర్మను సృష్టి చెయ్యలేవు అవి ఎలాగంటే ఒకడో పద్యం కంఠస్థం చేశాడు ఒక రోజున సభలో చెప్పరా బాబు అన్నారు తీరాచబోయేటప్పుడు అది కాస్త సాగల పక్కనున్న పెద్ద మనిషి సన్నగా ఒక చిన్న పదం అందించాడు ఎక్కడ మరిచిపోయాడో అక్కడో పదం అందించాడు ఆ ఒక్క పదం వినంగానే వెంటనే వాడికి గుర్తు అందుకుని పద్యం మొత్తం దంచి ఇక్కడ అందించింది ఏమిటి ఒక చిన్న పదం ఆ అందించిన పదం ఎటువంటిదో ఈ వరము శాపము పూర్తిగా పద్యం చదవలేవాడు పదం అందించేటప్పటికి వాడు పద్యం అందుకుని చెప్పేశాడు అలాగే ఈ వరము శాపము అనేవి ఈ పదం అందించడం మాట అందించడం అంతే తప్పితే పూర్తిగా ఇవి కొత్త కర్మను సృష్టి చేసేటువంటివి కావు అంతకుముందే వాడికి పద్యం వచ్చి ఉంది కనుక వాడు ఈ పదం అందించంగానే కొత్త పద్యం చెప్పగలిగాడు అట్లాగే వాడికి అంతకుముందు ఆ రకమైన కర్మ ఉంది కనుక ఈ వరం కాని ఈ శాపం కాని అట్లా అందించంగానే వెంటనే అందుకుని వాడికి ఆ సంఘటన జరిగిపోతోంది కనుక ఓ పద్మలీల నా వరం వల్ల విదూరథలీలకు స్థూల శరీరంతోనే నేనున్నాను అనే అనుభూతి మాత్రం కలుగుతోంది నా వరం లేకపోతే అనుభూతి కలిగి ఉండేది కాదు అంతే తప్పితే వస్తుస్థితిని మార్చేసి స్థూల శరీరంతో లోకాంతర ప్రయాణం చేయించడం ఎవరి వల్ల సాధ్యమయ్యే విషయం కాదు అని తేల్చి చెప్పేసింది అది విని పద్మలేజ్ మళ్ళీ అడుగుతోంది సరస్వతి దేవి ఇన్ని పనులు చేస్తోంది ఈ స్థూలదేహం ఇటువంటి ఇంత స్థూలంగా ఇంత గట్టిగా ఇంత క్రియాకారిగా కనిపిస్తున్నటువంటి ఈ స్థూలదేహం తత్వజ్ఞానం కలగంగానే ఎగిరిపోతోంది అని నువ్వు అంటున్నావు ఇది నమ్మడం కొంచెం కష్టంగా ఉందమ్మా అది ఎంత జ్ఞానం విన్నా మళ్ళీ సందేహం ఎలా కలుగుతుందో చూడండి ఆవిడికి స్వయంగా చిచ్చరీరాన్ని ధరించినటువంటి అనుభవం కలిగినా కూడా మళ్ళీ మనస్సు వెనక్కి ముందుకు లాగుతూనే ఉంది అంచేత సరస్వతి దేవి చెబుతోంది ఏమిటమ్మా సందేహం తత్వజ్ఞానం కలిగితే స్థూలదే శరీరం పోక ఏం చేస్తుంది తాడు మీద కనిపించే పాముందే అది ఎప్పుడైనా కరుస్తుందా దీపం కనిపించగానే మాయమైపోతుంది మాయమైపోకుండా అది అక్కడ ఉండమంటే ఉండగలదా అంది అని పద్మలు అంటోంది అదేమిటమ్మా అంత తేలిగ్గా చదువుతావు ఆ పామును చూసేవాడికి చెమట్లు పట్టాయి ఒడుకు వచ్చింది భయం వేసేసింది బాధ కలిగింది అంటే ఆ పాము ఎంతో కొంత పని చేసినట్టే కదా ఆ పాము బొత్తిగా లేని పామెట్లా అంటావు అన్నది సరస్వతిదేవి అంటోంది అవన్నీ పాము చేసిన పనులు కావమ్మా వీడి భ్రాంతి చేసిన పనులు అవన్నీ వెలుతురు వచ్చేసరికి ఆ పామే ఎగిరిపోతోంది ఇక చెమటలు ఎందుకు కొడతాయి ఇప్పుడు వెలుతురు వచ్చా కూడా ఎవరికైనా చెమటలు పడుతున్నాయా అంచేత అవన్నీ పాము చేసిన పనులు కావు వీడి యొక్క ఆ పనులు చేసింది స్థూల శరీరం యొక్క పరిస్థితి కూడా అంతే ఏమీ తేడా లేదు అని పద్మలే అంటోంది సరస్వతిదేవి తాడు మీద కనిపించిన పాము చచ్చిపోయిందని ఎవడు అంటలేదు లోకంలో కానీ శరీరం చచ్చిపోయింది అంటున్నారు నిజంగానే దేహం గనక పూర్తిగా శూన్య వస్తువే తాడు మీద కనిపించే పాము లాంటిది అయినట్లయితే దేహం మరణించింది దేహం మరణించింది అనే లోక ఎలా ఏర్పడుతుంది అసలు అని అడిగింది సరస్వ ఉంటోంది నీ భ్రాంతి బంగారం గానో అది కూడా ఒక భ్రాంతి అమ్మా ఈ శరీరం చచ్చిపోయింది అనుకోవడం కూడా భ్రాంతిలో భాగమే ఈ మొత్తం కలిపి దేహానికి సంబంధించిన భ్రాంతిది ఈ మొత్తం భ్రాంతికి కారణం ఏంటంటే పూర్వ సంస్కారం పూర్వ సంస్కారంలో పుట్టినట్టు మరణించినట్టుగా వీడికి అనుభవంలో ఉంది పూర్వజన్మల్లో ఆ సంస్కారాన్ని బట్టి ఈ జన్మలో కూడా ఈ భ్రాంతి కలుగుతోంది ఈ ప్రపంచంలో మనకు కనిపించేటువంటి సంసార భ్రమలన్నీ కూడా మన పాత సంస్కారాల వల్ల మనం కల్పించుకున్నవే అంతేగాని వాటికి వరాలు శాపాలు హిరణ్య గడుపులు ఇలాంటివేవి కారణం కానే కాదు అన్నిటికి పాత సంస్కారాలు పాత అనుభూతులే కారణం ఆ బట్టి మొత్తం అంతా భ్రాంతిగా ఏర్పడుతుంది మరణం కూడా ఒక భ్రాంతి అంది మళ్ళీ అడుగుతోంది పద్మనీల సరస్వీదేవి ప్రపంచమంతా సంస్కారాల వల్లే వస్తోంది అంటున్నావు కదా అలా అది స్వప్నం లాగానే మనస్సు లోపలే కనిపించాలి కాని మనస్సు కంటే బయట నాకంటే భిన్నంగా ఇంత ప్రపంచం నాకు ఎట్లా అన్నది అంటే ఇదివరకు వేసిన ప్రశ్నలనే మళ్ళీ మరో రూపంగా వేస్తోంది ఇక్కడ పద్మరీల ఎందుకెట్లా వేస్తుందంటే మనస్సు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రశ్నను పుట్టించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది దానికి కొత్త ప్రశ్న కాదు పాత ప్రశ్నే మరో రూపంలో మన కలవర ఉంటుంది అందుచేత గ్రంథాల్లో ఆ చర్చలన్నీ బయటకి తీసుకొచ్చి ఎన్ని రకాల ఎన్ని కోణాల్లోంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉందో వాటిని సమాధానం చెబుతూ ఉంటారు సరస్వతి దేవి మళ్ళీ ఇక్కడ సమాధానం చెబుతోంది ఏమిటమ్మా ఈ ప్రపంచం బయట కనిపిస్తోందనుకోవడమే నీ భ్రాంతి ఈ జాగ్రత్త ప్రపంచం ఏదైతే నీకంటే భిన్నంగా నీ మనస్సు నీ శరీరం కంటే బయట విశాలంగా ఉందనుకుంటున్నావో ఇదే భ్రాంతి నేను నుంచి నిరూపణ చేసుకున్నాం నిజానికి ఈ ప్రపంచం కూడా బయటది కాదు నీ లోపలిదే బయటిదిలాగా కనిపించినంత మాత్రాన లోపలిది కాదని చెప్పడానికి వీల్లేదు దానికి ఉదాహరణ చెప్తా ఉండీ ఏమిటంటే కంటికి జబ్బు చేసింది ఒకడికి వాడికి ఆకాశంలో ఇద్దరు చంద్రులు కనిపించారు ఎక్కడ కనిపించారు నీకంటే భిన్నంగా నీ మనస్సు కంటే దూరంగా ఆకాశంలో ఇద్దరు చంద్రులు కనిపించారు ఈ రెండో చంద్రుడు ఎక్కడి నుంచే వచ్చాడు నీ లోపలి నుంచే వచ్చాడు నీ మనస్సులోంచే వచ్చాడు ఎక్కడున్నాడు నిజానికి వాడు నీ లోపలే నీ మనసులోనే ఉన్నాడు కానీ ఎట్లా కనిపిస్తున్నాడు బయట ఆకాశంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు కనుక బయట నీ కంటే బయటగా భిన్నంగా ఉన్నట్టుగా కనిపించినంత మాత్రం చేత బయటే భిన్నంగానే ఉంది అని గ్యారంటీ మనకేం లేదు శ్రీచంద్ర న్యాయం ఇద్దరు చంద్రులు కంటి దోషం వల్ల కనిపించేటువంటి జబ్బు వల్ల కనిపించేటువంటి ఇద్దరు చంద్రుల యొక్క దర్శనం మనకు ఉంది కదా కనుక దీన్ని బట్టి ఆ నిర్ణయం మనకు అర్థమవుతోంది కనుక తత్వజ్ఞులు పుణ్యవంతులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సూక్ష్మలోకాలను పొందగలరు అని నేను పూర్వం నీకు చెప్పాను ఇకపోతే స్థూల దేహాలు ఏ విధంగా అసత్యాలో మరి ఆతివాహిక లోకాలేమో సత్యాలు అని ఈ రెండు ఒకే చోట ఉంటాయని పూర్వం మనం ఎలా అనుకోగలం మనం ఈ స్థూలదేహాలు అసత్యాలు అని మన నిరూపణమైపోయింది ఆతివాహిక సూక్ష్మ శరీరంతో మనం దర్శించే లోకాలనే కదా అవి సత్యాలు అని చెప్పాలని నువ్వు ప్రయత్నం నీ మనసులో ప్రయత్నం ఈ రెండు ఎట్లా అవుతాయి ఒక స్థూల దేహము ఆ స్థూల దేహానికి సంబంధించిన స్థూల ప్రపంచము ఒక ఆతివాహిక దేహము ఆతివాహిక దేహానికి సంబంధించిన ఆతివాహిక లోకము ఈ రెండు పరస్పర విరుద్ధాలు కదా ఈ రెండు ఒకే చోట ఉంటే ఎట్లా కుదుర్తుంది నువ్వేమంటున్నావు ఈ స్థూల దేహ శరీరం ఇక్కడ ఉంది లోకం ఉంది పద్మరాజ లోకం ఈ పద్మరాజ లోకంలోకి ఆ విదూరథలీల అక్కడ విదూరథ లోకానికి సంబంధించిన స్థూల శరీరంతో రావాలి అని నువ్వు అంటున్నావు నా వరం ఉంది కనుక ఆ రెండు భిన్న భిన్న పదార్థాలే ఆ భిన్న భిన్నమైన ఏకత్ర ఎట్లా వస్తాయి విదూరథ లీల నా ఉపదేశం వల్ల కొంచెం తత్వజ్ఞానం పొందింది అందువలనే తన భర్త కల్పించినటువంటి ప్రపంచానికి తాను వెళ్లగలిగింది అంతే తప్పితే ఆ స్థూల శరీరంతో వెళ్లడం మాత్రం సాధ్యం కాదు అవి పరస్పర విరుద్ధ స్వభావం అని చెబుతోంది దానిమీద పద్మలేగుతోంది అదంతా బాగానే ఉందమ్మా ఇప్పుడు ఇక్కడ ఈ విధూరథ శరీరంతో నా భర్త ఏమో మరణించేశాడు మరణిస్తున్నాడు మరణించేశాడు ఇతనికి ఇలాంటి దుఃఖం రావడానికి ఏమిటి కారణం అని అడిగింది అంతేకాక అసలు జీవులకు సుఖ ఎలా వస్తాయి ఎలా పోతాయి దీనికి ఏదైనా నియమైనా ఉందా ఏ నియమం లేకుండా వరికి అడ్డగోలుగా నడిచిపోతూ ఉంటుంది బాగా ఆలోచిస్తే ఏ నియమం లేదు ఏ వస్తువు స్వభావం ప్రకారం ఆ వస్తువు పనిచేస్తూ ఉంటుంది అని చెబితే తేలిగ్గా ఉంటుందేమో అని నాకు కానీ అలాగనక ఈ వస్తువుకి ఈ స్వభావం ఉండాలి నియమం ఏర్పాటు చేసింది ఎవరు ఎవరో ఒకళ్ళు ఏర్పాటు ఆ నియమం తప్పిపోకుండా ఉండటానికి కారణం ఏమిటి ఏర్పాటు చేసింది మాత్రం అట్లాగే ఉంటుందా మనం ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నాం ఆ ఏర్పాట్లు గాలికి అట్లాగే ఎవడైనా ఒకడు ఏర్పాటు చేసినా కూడా ఆ ఏర్పాటు సుస్థిరంగా తప్పిపోకుండా ఉండడానికి ఏమిటి కారణం అంటే నిప్పు కాసేపు వేడిగా కాసేపు చల్లక అలా మారిపోకుండా ఎప్పుడూ వేడిగానే ఉండడానికి కారణం ఏమిటి కనుక ఎన్ని రకాల ఆలోచించినా నాకు సమన్వయం కావట్లేదు తల్లి నువ్వు చెప్పు అన్నది అంటే సరస్వతిదేవి సమన్వయం చేసి చూపిస్తోంది పద్మలీలా సృష్టి ప్రారంభంలో హిరణ్య గర్భుడికి కొన్ని సంకల్పాలు కలిగాయి వాటిలో కొన్ని మారని సంకల్పాలు ఉన్నాయి కొన్ని మారిపోయే సంకల్పాలు ఉన్నాయి మారిపోకుండా ఉండేవి ఎప్పటికి మారనే మారేవి ఎప్పుడూ మారుతూనే ఉంటాయి ఆ సంకల్పాలకి గుణంగానే అంటే ఆయన సృష్టి ఆదిలో ఏ రకమైన సంకల్పాలు చేశాడో దాని ప్రకారంగానే సృష్టిలో పదార్థాలన్నీ జన్మిస్తూ ఉన్నాయి అంటే మారనివి అలాగే ఉండిపోవడం మారేవి మారుతూనే ఉండడం అనే నియమం ఉందే దానికి మాత్రం ఎప్పుడు భంగం లేదన్నమాట అందుచేతనే సృష్టి ఒక నియమం ప్రకారం జరుగుతోంది అని పెద్దలంతా చెప్పుకుంటూ వస్తున్నారు ఏమిటా మారేవి మారుతూనే ఉంటాయి మారనివి మారకుండానే ఉంటాయి అనేది సృష్టిలో మారకుండా ఉండేటువంటి నియమం ఇదొక్కటే ఇక ఒకే మూల వస్తువులోంచి ఈ వస్తువులన్నీ వస్తూ ఉంటే ఇన్ని గుణాలు ఇన్ని ఆకారాలు ఎలా వస్తున్నాయి భిన్న భిన్నంగా అన్ని సందేహం వస్తే రావచ్చు అలా సందేహించవలసిన పని ఏమీ లేదు సృష్టికి ముందేమో ప్రళయం ఉంది ఆ సమయంలో అన్ని రకాల పదార్థాలు కూడా సూక్ష్మ రూపంలో కలిసిపోయి ఒక బంగారం ముదలాగా ఏర్పడ్డాయి బంగారం అనేది కనుక మన దగ్గర ఉంటే దాన్ని గాజుగానో దిద్దుగానో గిన్నెగానో లేదా కనీసం ఇంత బంగారం ముద్దగాను ఏదో ఒక ఆకారంలోకి దాన్ని తీసుకురావచ్చు ఏ ఆకారము లేకుండా బంగారం అనేది ఉండమంటే ఎట్లా ఉంటుంది ఉంటే గాజు ఆకారంగా ఉండాలి లేదా దిద్దు ఆకారము గిన్నె ఆకారం ఏ ఆకారం లేదంటే కనీసం బంగారం బుండ బంగారం ముద్ద కనీసం ఆకారాన్ని ఉండాలి కదండి ఏ ఆకారం లేకుండా బంగారం ఉండమంటే ఉంటుందా ఉండదు అలాగే సూక్ష్మ రూపం కూడా లేకుండా సర్వశూన్యమైనటువంటి ప్రళయం ఉంది అలా ఉంటే బాగుండు అనుకుంటే అది సంభవం కాదు బంగారం ముద్దలోంచే గాజు యొక్క ఆకారము బంగారపు గాజు యొక్క ఆకారము బంగారపు గిన్నె యొక్క ఆకారము బయటకు వచ్చినట్టుగా ప్రళయకాలంలో ఉన్నటువంటి సూక్ష్మ చిద్రూపంలోంచే అగ్ని జలము వాయువు ఇవన్నీ కూడా ఈ పదార్థాలను కూడా వచ్చాయి ఏ పదార్థాలుగా అయితే చైతన్యం వ్యక్తమవుతోందో అయిందో ఆ పదార్థాల యొక్క గుర్తులు ఇప్పటికీ అట్లాగే ఉంటాయి ఉన్నాయి ఎప్పటికీ ఉంటాయి అట్లాగే అంటే సృష్టియాదులో చల్లగా ఉన్నటువంటి చైతన్యం ఇప్పటికీ చల్లగానే ఉంటుంది చల్లగా ఉన్న చైతన్యం ఏమని మీరు మంచును పిలుస్తారు సృష్టియాదులో వెచ్చగా ఉన్న చైతన్యం ఎప్పటికీ వెచ్చగానే ఉంటుంది దాన్ని మీరు ఏమని పిలుస్తారు అగ్నిని పిలుస్తారు ఈ ప్రపంచానికి అప్పటికీ ఇప్పటికీ కూడా అధిష్ఠానం చైతన్యమే అది మారే ప్రసక్తి లేనే లేదు అందువల్ల ఆ చైతన్యంలో వ్యక్తమయ్యేటువంటి ప్రపంచానికి నియమబద్ధత అనేది తప్పదు పంచభూతాలగానే జన్మ మరణాలకు కూడా నియమబద్ధత ఉంది ఏమిటా నియమం అంటే కర్మ కర్మే నియమం కర్మ క్షయించిపోతే మరణం వస్తూ అయితే పద్మదిలా నేను ఇప్పటిదాకా ఓ సమాధానం చెబుతూ వస్తున్నానే ఈ సమాధానం అంతా కూడా వ్యావహారిక దృష్టితో చెప్పేటువంటి సమాధానం మనం తాత్వికంగా వచ్చేటువంటి సందేహాలకి ఎప్పుడు కూడా రెండు దృష్టిలతో సమన్వయం చేసుకుంటూ వెళ్లారు ఒకటి వ్యావహారిక దృష్టితో సమన్వయం రెండోది పారమార్థిక దృష్టితో సమన్వయం ఇప్పటిదాకా నీకు వ్యావహారిక దృష్టితో సమన్వయం చెప్పి సమాధానం చేశాను ఇక పారమార్థిక దృష్టితో ఈ సమాధానం ఎలా ఉంటుందో అది కూడా వివరిస్తాను విను పారమార్థిక దృష్టితో చూసినట్లయితే ఈ ప్రపంచమే లేదు లేని ప్రపంచానికి నియమం ఏమిటి ద్రష్ట అయినటువంటి ఆత్మయందు దృశ్యాలను కల్పించుకొని చూడటం మనకు నిత్యానుభవంలో ఉంది ఎక్కడుందమ్మా అంటే అదే స్వప్నం అలాగే మాయ యొక్క చాతుర్యం చేత ఈ జాగ్రత్ ప్రపంచాన్ని మనం సృష్టి చేసి చూస్తున్నాం ఈ తత్వదృష్టిలో ప్రశ్నకే అవకాశం అసలు తక్కువ చాలా తక్కువ సమాధానానికి కూడా అవకాశం చాలా తక్కువే అంచేత తత్వదృష్టితో గనక ఆలోచిస్తే సమాధానం రెండు ముక్కలే ఈ ప్రపంచమే లేనిది ప్రపంచ లేని ప్రపంచాన్ని నియమం ఏమిటి నియమం కూడా లేనిదే అని కానీ ఇలా ఒక్క మొక్కలు తుడిచేస్తే మనకి మనస్సుకి ఏమి తృప్తి కలగదు మనసు అనుభవంలో కూడా రాదు మన విచారణ కూడా ఎప్పుడూ ప్రధానంగా వ్యవహార దృష్టితోనే సాగాలి ఎందుకని మన సందేహాలని వ్యవహార దృష్టిలోంచే వస్తాయి కదా అందుచేత వ్యవహార దృష్టితోనే విచారణ ఎక్కువగా సాగారు అందుచేత నేను మొట్టమొదటి చెప్పినటువంటి సమాధానం ఉందే అదే మనకు ఎక్కువ ఉపకరించే సమాధానం అందుచేత మళ్ళీ చెబుతున్నా నేను అంచేత కర్మఫల తత్వాన్ని వ్యవహార దృష్టితో మరోసారి నీకు వివరిస్తాను పదార్థాలకు నియమబద్ధత ఉంది అని పదార్థాలకు నియమబద్ధత ఉన్నట్టుగానే జీవులకు కూడా నియమబద్ధత ఉంది ఈ నియమం ఎంతవరకు ఉంటుందంటే ఆ జీవికి జీవత్వం ఉన్నంత వరకు ఉంటుంది జీవత్వం ఇలా ఉండగానే మధ్యలో వాడు ఎన్నో సార్లు పుడుతూ ఉంటాడు మరణిస్తూ ఉంటాడు ఎన్నిసార్లు పుట్టినా మరణించినా ఆ నియమానికి మాత్రం భంగం కలగదు ఏమిటా నియమం జీవులకు నియమం జీవులకు నియమం పేరు కర్మ ఆ కర్మ ప్రధానంగా రెండు రకాలు ప్రారంధ కర్మ సంచిత కర్మ వీటిలోనేమన్నా ప్రారంధ కర్మ ఇంకా ఎక్కువ బలవత్తరమైనది ఇది మరణం వరకు సంచిత కర్మను ఫలితంలోకి రానియకుండా ఎప్పటికీ అడ్డం పడుతుంటుంది ఒక జీవికి ఒక జన్మంటూ వస్తే ఆ జీవితం ఉండి మరణం వచ్చే వరకు కూడా సంచిత కర్మ దగ్గరికి రాని రానియకుండా అడ్డం అది ప్రారంధ కర్మ అందుచేతనే ఇది బలవత్తరం అంటున్నాం మరణం వచ్చేసరికి ఏం జరుగుతుంది ఈ ప్రారబ్ధ కర్మకు ఉన్న పట్టు కాస్త జారిపోతుంది సంచిత కర్మకు అప్పటిదాకా ఉన్న అడ్డం తొలగిపోతుంది ఇక అప్పటి నుంచి ఈ సంచిత కర్మ ఫలితాలను ప్రారంభిస్తుంది సంగ్రహంగా చెప్పుకుంటే కర్మల యొక్క గమనం ఇలా ఉంటుంది ఎలాగంటే కృతయుగంలో సగటు ఆయుర్దాయం 400 వందల సంవత్సరాలు త్రేతాయుగంలో సగటు ఆయుర్దాయం మూడు వందల సంవత్సరాలు ద్వాపరయుగంలో సగటు ఆయుర్దాయం రెండు వందల సంవత్సరాలు కలియుగంలో సగటు ఆయుర్దాయం వంద సంవత్సరాలు ఇలా అన్నాం ఈ ఆయుర్దాయం అంతా కూడా శిలా ఆ కలియుగం మొత్తం మీద ప్రతి వాళ్ళకి సంవత్సరాలు జీవించి తీరుతారు కృతయుగంలో ప్రతి వాళ్ళు నాలుగు వందల సంవత్సరాలు జీవించి తీరుతారు అని చెప్పేందుకు వీల్లేదు దానికి కూడా మళ్ళీ కొంచెం హెచ్చుతగ్గులు ఉంటాయి ఆ హెచ్చు తగ్గులకు కారణం అంటే స్వధర్మానుష్ఠానం కనుక తగ్గినట్లయితే ఏ యుగంలో అయినా సరే ఆయుర్దాయం కొంచెం తగ్గుతూ ఉంటుంది నిషిద్ధ కర్మల్ని చేయడం గనక పెరిగినట్లయితే అంటే పాడు పనులు గనక బాగా చేస్తున్నట్లయితే ఆయుర్దాయం కొంచెం తగ్గుతూ ఉంటుంది ఏ యుగంలో అయినా సరే ఏ కర్మలకు ఎంత ఆయుర్దాయం తగ్గుతుంది లేక ఎంత ఆయుర్దాయం పెరుగుతుంది అనే దానికి నియమాలున్నాయి ఆ నియమాలు మనం శాస్త్రాలను బట్టి తెలుసుకోవచ్చు ఇలాంటి ఆయుర్దాయం గనక తీరిపోతే శరీరంలో ఉండే నాడుల్లో ప్రాణాలు ఇంద్రియాలు ముందర హృదయ స్థానానికి వచ్చి చేరుకుంటాయి అలా అన్నీ ఒకే చోటికి చేరుకునే సరికి ప్రాణాలకు పట్టైనటువంటి స్థానాలన్నీ కూడా తెగిపోతాయి వెయ్యితేళ్లు కుట్టినంత బాధ కలుగుతుంది దాంతో ఓ ప్రాణం ఎగిరిపోతుంది ఈ ప్రాణం ఎగిరిపోవడాన్ని మరణం పిలుస్తారు అని సరస్వతీదేవి వరించేసరికి పద్మలు కలుగుతోంది సరస్వతీదేవి ఈ మరణ బాధ యోగులకు కూడా ఇలాగే ఉంటుందా లేకపోతే యోగులకు మరణ బాధ లేకుండా ఉంటుందా జీవులందరికీ ఒకే రకమైన మరణ బాధ ఉంటుందా ఆ మరణ బాధలో తారతమ్యాలు కనుక ఉంటాయా ఏ తారతమ్యాలు ఉండవు అందరికీ మరణ బాధ సమానమే అని కనుక మరణానంతర గమనం కూడా అందరికీ సమానంగా ఉండవలసి వస్తుంది అలా ఉంటుందా మరణ బాధ యొక్క స్వరూపం ఏమిటి మరణానంతరమే గమనం యొక్క స్వరూపం ఏమిటి ఆ వివరాలు నాకు చెప్పవలసింది అని అడుగుతోంది అడిగితే సరస్వతిదేవి అందుకు చెబుతోంది లీలా పద్మలీలా అలా కాదమ్మా మరణించబోయే వాళ్ళు మూడు రకాలుగా ఉంటారు అందరూ ఒక రకం కాదు వాడి యొక్క జీవుడి యొక్క స్థితిని బట్టి వాడి యొక్క మరణ పరిస్థితి ఏర్పడుతుంది ఆ మరణ పరిస్థితిని బట్టి మరణ బాధ ఉంటుంది కనుక ఆ జీవుల యొక్క భేదములు ఏమిటి వాళ్ళ యొక్క మరణ మార్గములు ఎలా ఉంటాయి నీకు వివరిస్తానే ఉంటుంది ఒకటి మూర్ఖులు రెండు ధారణాభ్యాసులు మూడు యోగులు అని ఈ విభాగం చేయను దేనికోసం ఇది మరణ సమయంలో వాళ్ళ యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది మరణానంతరం వాళ్ళ యొక్క గమనం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం చేసే విభాగం ఇది ఏమిటి ఒకటి మూర్ఖుడు రెండు ధరణాభ్యాసి మూడు యోగి దీంట్లో మూర్ఖుడు అంటే మనస్సు స్వాధీనంలో లేనటువంటి వాడు వీడికి మరణ సమయంలో దుఃఖం చాలా చాలా అధికం మళ్ళీ వీళ్ళల్లో కూడా జీవించిన సమయంలో పాపాలు చేసిన వాళ్ళు పుణ్యాలు చేసిన వాళ్ళు రెండు రకాలు ఉన్నారు పుణ్యం చేసినా కూడా మనస్సు స్వాధీనంలో లేకుండా మామూలుగా పుణ్యాలు చేసుకు వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది అటువంటి వాళ్ళు ఒక రకం వీళ్ళు కూడా మన లెక్క ప్రకారం ఇప్పుడు మూర్ఖుల్లోకి వస్తారు జీవించిన సమయంలో పాపాలు చేసినటువంటి వాళ్ళు ఇంకో రకం వీళ్ళు మన లెక్కలు ఇప్పుడు మూర్ఖులు అనే కేటగిరీలోకే వస్తారు అందులో జీవించిన సమయంలో పాపాలు చేసిన వాళ్ళకి మరణ సమయంలో దుఃఖం చాలా చాలా ఎక్కువ వీళ్ల యొక్క ఇంద్రియాలు కమిలిపోతాయి గొంతులో గొరకొస్తుంది మతి తప్పిపోతుంది ఆయాసం ఎగదేశకు వస్తుంది అలా నానాతనా పడి వాడు మరణిస్తాడు కానీ మళ్ళీ దీంట్లో కొంచెం పుణ్యం చేసిన వాళ్ళున్నారే వాళ్ళ మరణ సమయంలో కూడా వెయ్యి తేళ్లు కుట్టిన బాధ ఉంటుంది కానీ వీళ్లతో పాపం చేసిన వాళ్ళ యొక్క దుఃఖంతో చూస్తే కొంచెం తక్కువ వీళ్ళకి ఆయాసం ఎగదోసుకు రావడం మరి మొత్తం అంతా గిరగిల్లాడిపోవడం ఒళ్ళంతా కమిలిపోవడం నలబడిపోవడం ఇట్లాంటి లక్షణాలు వీళ్ళకి ఉండవు ఇక రెండో కేటగిరీ ధారణాభ్యాసి ధారణాభ్యాసి అంటే కొంతకాలం యోగాభ్యాసం చేసిన వాడు అని అర్థం ప్రస్తుతం మనం పెట్టుకున్న అర్థం ఇది వీడు ప్రాణవాయువును తన మనస్సును కూడా రెండింటినీ భ్రూమధ్యంలో కానీ హృదయంలో కానీ తీసుకొచ్చి అక్కడ నిలబెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇప్పుడు మన సమయంలో కాదు పూర్వం అట్లాంటి అభ్యాసం చేసి ఉంటాడు అయితే పట్టు పూర్తిగా చెక్కలేదు కొంచమే పట్టు చెక్కింది ఇలాంటి వాడికి ఇంతలో మరణం వచ్చేసింది వీడి యొక్క మరణ బాధందే అది కొంచెం మధ్యమం ఇక మూడవ కేటగిరీ యోగి యోగి అంటే తన ఇష్టం వచ్చినటువంటి నాడి ద్వారా తన ప్రాణాన్ని నడిపించేటువంటి శక్తి గలవాడు అని ప్రస్తుతం మనం చెప్పుకున్న అర్థం ఇలాంటి యోగి పరకాయ ప్రవేశం కూడా చేయగలడు వీడి యొక్క ప్రాణోస్క్రమణ ఉంటుందే అది సుఖంగా ఉంటుంది అందులో ఏం కష్టం ఉండదు ఎందుకంటే వాడు అప్పటికే అనేక సార్లు నాడుల ద్వారా ప్రాణాన్ని బయటికి తీసుకువెళ్లి వరకాజ ప్రవేశాదులు చేసి అభ్యాసంలో బాగా నిగ్గుదేలి ఉంటాడు గనక ప్రాణాన్ని బయటికి తీసుకెళ్ళటం లోపలికి తీసుకురావడం బయటికి తీసుకెళ్ళటం లోపలికి తీసుకురావడం అనేవి వాడికి బాగా అలవాటైపోయి ఉంటుంది కనుక మరణ సమయంలో వాడికి ఏ రకమైనటువంటి దుఃఖం ఉండదు వాడు మాత్రం సుఖంగా ప్రాణప్రాణం చేసేస్తాడు అన్నది దాని మీద పద్మలీల మళ్లీ ప్రశ్నిస్తోంది సరస్వతీదేవి మూర్ఖుడికి కూడా అవయవాలన్నీ యథాతథంగానే ఉంటాయి మూర్ఖుడికి యోగికి అవయవాల్లో భేదమే ఉండదు అయినా కూడా ఈ మూర్ఖున్నాడే వీడు ముందు మూర్ఛబోయి ఆ తర్వాత తెలివి తప్పిపోయి ఆ తర్వాత మరణిస్తూ ఉంటాం మనకు లోకంలో కనిపిస్తూ ఉంటుంది ఇంత పని జరగవలసిన పని ఏమొచ్చింది వీడికి అసలు తాత్వికంగా ఏమిటి కారణం దీనికి అని అడిగింది సరస్వతి దేవి సమాధానం చెబుతోంది పద్మలీలా సృష్టి మొదట్లో పరమేశ్వరుడు కొన్ని కర్మ నియమాలను ఏర్పాటు చేశాడు అని పూర్వమే నీకు చెప్పారు పరమేశ్వరుడు అన్నా ఈ పదాలన్నీ మనకి ఇప్పుడు సమానార్థకాలుగానే వాడుకుంటున్నాం ఆ హిరణ్యగర్భుడు చేసినటువంటి నియమాల ప్రకారంగా ఎవరికి ఏ సమయంలో ఎలాంటి దుఃఖం రావాలో అది వచ్చి తీరుతుంది ఆ నియమాన్ని ఎవరూ తప్పించలేరు ఎందుకంటే పూర్వమే మనకి మనం చెప్పుకున్నాం ఈ రెండు గడపడు కొన్ని మారే నియమాలు కొన్ని మారని నియమాలు ఏర్పాటు చేశాడు ఈ కర్మ నియమాలు మాత్రం మారవు ఆ కర్మ నియమాల ప్రకారం పాపాత్ముడైన వాడికి మూర్ఖుడైన వాడికి మరణ సమయంలో దుఃఖం రావాలని ఏర్పాడుంది ఆ ఏర్పాటును ఎవరూ తప్పించలేరు ఇక ఈశ్వరుడు జ్ఞానపూర్వకంగా బుద్ధిపూర్వకంగా కావాలని తయారు చేసుకున్నటువంటి చిత్తకల్పన కదా ఈ సృష్టి అంటే దాంట్లో ఆయన ఏం చేస్తున్నాడు తనే జీవరూపంగా ప్రవేశిస్తున్నాడు ప్రవేశించి ఉపాసకుడుగా అవుతున్నాడు ఉపాసకుడుగా అయి మళ్ళీ విచారణ చేస్తున్నాడు యోగాభ్యాసం చేస్తున్నాడు పాపాలు చేస్తున్నాడు పుణ్యాలు చేస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు తన సంకల్పం ప్రకారం ఏర్పడినటువంటి దుఃఖాలను సుఖాలను తనే అనుభవిస్తున్నాడు సృష్టి యొక్క ప్రారంభంలోనే ఈ కర్మకు ఇది ఫలం ఇది దుఃఖం ఈ కర్మకు దుఃఖం ఫలం ఈ కర్మకు సుఖం ఫలం ఆయన నియమం ఏర్పాటు చేశాడు ఆ సృష్టిలోకి తనే జీవుడుగా వచ్చి ఏర్పడుతున్నాడు జీవుడుగా ఏర్పడుతున్నాడు అందుచేత తన మొదట్లో చేసినటువంటి సుఖ దుఃఖముల యొక్క ఏర్పాటును ఆయన అతిక్రమించలేడు మొట్టమొదట్లో తను చేసుకున్న సంకల్పం ప్రకారం ఏ కర్మకు ఏ సుఖము లేక ఏ దుఃఖము అని నియమం చేసుకున్నాడో ఆ నియమ నియమం ప్రకారం సుఖ దుఃఖాలను తనే అనుభవిస్తున్నాడు అందువల్ల శరీర అవయవాలన్నీ యోగికి మూర్ఖుడికి సమానంగానే ఉన్నప్పటికీ మూర్ఖ జీవుడు అంతకుముందు చేసుకుని ఉన్నటువంటి బట్టి మరణ దుఃఖం మారిపోతూ ఉంటుంది యోగి జీవుడు చేసుకున్న కర్మలను బట్టి వాడి మరణ దుఃఖమే లేకుండా సుఖంగా మారిపోతూ ఉంటుంది అది అలా ఉంచినట్లయితే మరణ దశలో శరీరం లోపలి నాడుల్లో కొన్ని మార్పులు సంభవిస్తూ ఉంటాయి ఏమిటంటే వాతపిత్త శ్లేష్మాలు విషమస్థితికి చేరుకుంటాయి అంతకుముందు వాడు తీస్తున్నటువంటి అన్నపానాలను అవి ఎగుడు దిగుడుగా మార్చిపారేస్తూ ఉంటాయి సరిగ్గా గ్రహించు శరీరంలో సమస్థితిని నిలబెట్టవలసినటువంటి వాయువు పేరు సమాన వాయువు ఆ సమాన వాయువు యొక్క పట్టు జారిపోతుంది దానివల్ల నాడుల్లో జరగవలసిన వాయు సంచారాలు సరిగ్గా జరగవు అందువల్ల ఏం జరుగుతుందంటే లోపలి మనసు పని చేస్తూ ఉన్నప్పటికీ బయట ఇంద్రియాలు పని చెయ్యవు మూర్ఖుల విషయంలో ప్రాణవాయువు యొక్క సంచారం కూడా దుర్భరంగా నడుస్తూ ఉంటుంది ముక్కుల్లోంచి గాలేడదు ముక్కుల్లోంచే కాదు నోట్లోంచి కూడా గాలాడదు ఈ దెబ్బతో లింగ శరీరం అంటే సూక్ష్మ శరీరం అది ఈ స్థూల శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది ఇదే మరణం అంటే నీ ప్రశ్నకి మళ్ళీ రెండు రకాలగా సమాధానం చెప్పా మొదట్లో తాత్వికంగా సమాధానం చెప్పా మళ్ళీ వ్యవహారికంగా వస్తే నాడుల్లో వ్యవహారం యోగికి నాడుల్లో వ్యవహారం ఎలా ఉంటుంది మరణ సమయంలో మూర్ఖుడికి మరణ సమయంలో నాడీ వ్యవహారం ఎలా ఉంటుంది అని వివరిస్తున్నా రెండు రకాలుగా కూడా వివరించా కనుక పద్మలీలా ఇలా మరణం అనేటువంటి నియమం గనక లేకపోయినట్లయితే ప్రపంచం వ్యవస్థే కుదరదు ఎందుకంటే ప్రపంచానికి మూలమైనటువంటి చైతన్యంలో మార్పులు అనేవే కుదరవు మరణం అనేది లేకపోతే పుట్టించి అలాగే రాయిలాగా ఉండిపోతుంది ఇహ వ్యవహారం ఏముంది కనుక చైతన్యంలో మార్పులు రావాలంటే జనన మరణ వ్యవస్థ ఉండాలి మార్పే లేకపోతే ఇహ ప్రపంచేముంది కనుక సరిగా చెప్పాలంటే మార్పే మరణం ఒక చెరగడ ఉందనుకో ఆ చెరుకు గడ మధ్యలో కణుపులు ఉంటాయి ఆ కణుపుల దగ్గర తీగ ఉండదు అలాగే ఈ ప్రపంచమంతా ఒక చెరుకుడు అనుకుంటే మధ్యలో కణుపులు ఉన్నట్టుగా చైతన్యం ఉంటుంది ఆ చైతన్యం మధ్యలో జనన మరణాలుంటాయి నిజానికి మరి కణుపులు కూడా చెరుగ్గడే ఆ కణుపులుంటేనే చెరుగ్గడలోంచి ఇంకో చెరుగడ పుట్టుకొస్తుంది అలాగే జన మరణములు అనేటువంటి కణుపులు ఉన్నాయే ఇవి కూడా మరి చెరుకే ఈ జన మరణాలు కూడా చైతన్యంలో భాగాలే అందుకనే ఏం చదువుతున్నానంటే గుర్తుపెట్టుకో బాగా ఈ చెప్పేవన్నీ వ్యవహార దృష్టితో నేను చేస్తున్న సమన్వయాలు నేనే చెప్పి ఇక తత్వ దృష్టితో కనుక చూసినట్లయితే జీవుడంటే ఏమిటి నువ్వేం చదువు అంటే చేతనం అనేస్తావు లేదా చైతన్యం అంటావు అలా అనేట్లయితే చైతన్యానికి చావు ఎక్కడుంది చైతన్యానికి పుట్టుక ఎక్కడుంది చైతన్యానికి చావు లేదు పుట్టుక లేదు పోని దేహం అనేద్దామా అంటే అంటే ఇంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారం అవిద్య వీటిలో ఏది ఇందులో ఏది జీవుడు సరే వాడు జడమే అయిపోతాడు జడానికి మరణం ఏమిటి మళ్ళీ జడానికి జన్మేమిటి పైగా జీవుడు జడమైతే వాడికి కర్మలు ఉంటాయి వాడి సుఖదుఖాలు ఎలా ఉంటాయి జీవుడు జడం కావడం బొత్తిగా కుదరదు అది కుదరమాట కనుక చేతనం అందామంటే అది కుదరైందా తెలుసుకున్నాం అయినా సరే వాడికి మరణం ఉంది వాడు చేతనమేనండి చేతనమైనా సరే వాడికి మరణం ఉంటుంది ఇది మా సిద్ధాంతం అందామా అలా అంటే చైతన్యం యొక్క మరణాన్ని చూసిన సాక్షి ఎవడు ఒక జీవి యొక్క మరణానికి మరో జీవి సాక్షి అన్ను సమాధానం చెబుతావేమో అలా చెప్పినట్లయితే చైతన్యమంతా ఒకటేన సిద్ధాంతం ఎడిపోతుంది చైతన్యమంతా ఒకటే అని ఇదివరకే నిరూపించుకున్నాం కనుక చైతన్యము యొక్క మరణాన్ని చూసిన సాక్షి ఎవడైనా ఉన్నాడా ఆలోచించి చెప్పు అంటోంది సరస్వతిదేవి కాబట్టి చైతన్యము యొక్క మరణానికి సాక్షే లేడు సాక్ష్యే లేకపోతే ఒక పని జరిగిందని చెప్పడం ఎట్లా ఏదైనా సృష్టిలో ఒక పని ఎక్కడన్నా జరిగింది అంటే జరిగింది అంటే నీకు చూసిన వాడు ఉండాలి నువ్వు స్వయంగా చూడాలి లేదా నీకు ఆప్తుడై నమ్మకస్తురైన వాడు ఎవడన్నా చూసినా చెప్పాలి అంతేగాని ఏ సాక్షి లేకుండా ఎవడో చూడకుండా ఒక పని జరిగింది అంటే అది జరిగిందో లేదో తేలి చెప్పినట్లా కనుక సాక్షి లేని పనిని అసలు లేని పనిగానే చూడాలి అంతకంటే మార్గం లేదు కనుక సాక్షే లేదని తేలిం గనక నువ్వు చెప్పినటువంటి చేతనాత్మకుడైన జీవుడికి మరణమే లేదు అని చెప్పాల్సిందే ఎంతకంటే తార్కికంగా మరో మార్గం లేదు ఇది తార్కికంగా బానే ఉంది కాని అండి మనస్సుకు బాగా నచ్చట్లేదండి అంటావేమో ఇప్పుడు మరో దృష్టితో చూడు మరో దృష్టితో చూస్తే చేతనుడి యొక్క మరణం అంటే ఏమిటి ఇందాకదాకా జీవుడంటే ఏమిటో విచారణ చేశాం ఇప్పుడు మరణం అంటే ఏమిటో విచారణ చెయ్యి చేతనుడు యొక్క మరణం అంటే ఏమిటి ఒక దేహం విడిచిపెట్టి మరో దేహంలోకి చేరడము అని చెబుతావా లేక పూర్తిగా నాశనమైపోవడమే మరణం అని చెబుతావా పూర్తిగా నాశనమే మరణము అనుకుందామంటే ఈ నాశనాన్ని ఎవరు చేశారు తనకు తనే నాశనం చేసుకున్నాడా లేక పై వారు ఎవరన్నా నాశనం చేశారా తనను తను ఎవడో నాశనం చేయడం చేసుకోవడం అనేటువంటి ప్రపంచంలో మనకు కనిపించే దాంట్లో కాదు కనుక ఎప్పుడైనా సరే నాశనం జరిగిందంటే పైవారే నాశనం చేసి ఉండాలి కానీ చేతనం అద్వితీయమని పూర్వం అనేక సార్లు నిరూపణ చేసేసుకున్నాం అద్వితీయుడికి పైవాడు ఎక్కడ దొరుకుతాడు పైవాడు దొరికితే కదా నాశరూపమైనటువంటి మరణం సంభవించేది కనుక నాశరూపమైనటువంటి మరణం చైతన్యానికి ఉండటానికి వీల్లేదు చైతన్యానికి నాశనం ఉంది మరో చిక్కు కూడా వచ్చి పడుతుంది కుండకు మట్టి ఎలాంటిదో ఈ జగత్తు మొత్తానికి చైతన్యం అలాంటిది మట్టి నశించిపోతే కుండ ఏమైపోతుంది కుండ నశించిపోవాల్సిందే అలాగే చైతన్యం గనక నశించిపోతే ఈ ప్రపంచమంతా ఏమైపోవాలి ఇది కనిపించకుండా పోవాలి ఇది ఎలా కుదురుతుంది కనుక ఈ కారణం వల్ల కూడా చైతన్యానికి నాశనం అనేది ఉండటం సాధ్యం కాదు అని నిశ్చయం అవుతుంది ఇకపోతే ఇంకో భాగం మిగిలింది జీవుడు ఒక దేహం నుంచి మరొక దేహానికి మారడమే మరణము అని నిశ్చయం చేసామనుకోండి అలా అన్నట్లయితే లోకంలో జే జీవుడు మరణించడం లేదు అలాగే ఏ జీవుడు జన్మించడం లేదు కేవలం పై తొడుగులు మాత్రమే మారుతున్నాయి అని ఒప్పుకున్నట్లే మేం చదువుతుంది అదేగా కనుక జన్మనేది మరణం కూడా భ్రాంతి రూపాలే అని ఎన్ని రకాలు చూసినా నిశ్చయం అయిపోయింది ఈ భ్రాంతికి కారణం ఏమిటి అంటే ఆ జీవుడి యొక్క వాసనలే ఆ వాసనలు ఈ ప్రపంచము కూడా భ్రాంతి రూపాలే ఈ తత్వం తెలిస్తే అదే ముక్తి అన్నది సరస్వతీదేవి పద్మాలయల ఆలోచించి కొంచెం ప్రశ్నిస్తోంది అమ్మా సరస్వతీదేవి లోక వ్యవహారంలో కనిపించేటువంటి జనన మరణాల గురించి ఇంకా ఏమిటో నాకు కొంచెం సందేహంగా ఉంది నీ దగ్గరించి కొంత వివరణ కావాలి నువ్వు చెప్పిన తాత్విక దృష్టి అంతా మాత్రం అది సవ్యంగానే ఉంది వ్యావహారిక దృష్టితో చూసినప్పుడు కొంచెం ఇంకా కొంచెం సమన్వయం మిగిలిపోతోంది ఏమిటంటే మరణించిన జీవులు ఏ రకంగా మళ్లీ మరొక శరీరాన్ని తీసుకుంటారు వాళ్ళు పునశ్ తీసుకునేటువంటి విధానం ఏమిటి వాళ్ళు మరణించిన తర్వాత కూడా కొన్ని లోకాల్లో సంచారం చేయటం మనకు కనిపిస్తోంది కదా శాస్త్రాల్లోనూ ఉంది అనుభవంలో ఉంది కదా వాళ్ళు సంచరించే లోకాల యొక్క సత్యత్వం ఎటువంటిది ఈ వివరాలు నాకు చెప్పవలసింది తల్లి అని ప్రార్థిస్తే సరస్వతీదేవి సమాధానం చూతోంది జై గురుదత్త